సమాహారం సమీక్ష ఈ శ్లోకం అన్నమాట అంటే ఇప్పటివరకు మనం చాలా విచారణలు చేసాం ఏమిటి గుణత్రయ విచారణ చేసాం పంచకోశ విచారణ చేసాం శరీరత్రయ విచారణ చేసాం దేహత్రయ విచారణ చేశాం కాలత్రయ తాపత్రయ ఇలా సత్తాత్రయ అనేక రకాల విచారణలు చేశాం ఈ చేసిన విచారణలు అన్నింటినీ బంధత్రయ విచారణ ఇట్లా అన్నింటినీ కలిపేశాడు ఒకే శ్లోకంలో కలిపేశాడు జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మనం విస్తారంగా చెప్తే ఇప్పటి వరకు చెప్పిందంతా మళ్ళా చెప్పాలి ముప్పై మూడు శ్లోకాల్లో చెప్పబడినది చెప్పాలి వారి ఉద్దేశం ఏమిటి స్టెబిలైజ్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళడానికి అంటే పై మాట చెప్పాలి అంటే ఇక్కడ నువ్వు ఉండాలి ఇక్కడ నిలకడగా ఉంటేనే పై మాట చెప్పడానికి వీలవుతుంది సహజం అయిపోవాలన్నమాట ఇక్కడ అందుకని ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ బాగా రోజు మననం చేయాలి అనుభవానికి వచ్చే వరకు మననం చేయాలి ఎవరైనా సరే ఆత్మనిష్ఠులు కాని వాళ్ళు ఆత్మనిష్ఠులు అయిన వాళ్ళకంటే అక్కర్లేదు వాళ్ళు సహజం అవడానికి అలా ఉండటానికి ప్రయత్నిస్తే చాలు ఇవి మానవుని యొక్క సహజ లక్షణాలు ఒక్కొక్కటి విచారణ చేద్దాం ఒక్కొక్కటి విచారణ చేస్తే అసహజం ఎలా ఉందో తెలిసిపోతుంది అంటే జీవుడు ఆత్మ మనకి విచారణకు తీసుకున్న అంశాలేమిటి జీవుడు ఆత్మ మొదటి లక్షణం ఏమిటి నిర్గుణం మొదటి ఎత్తుకుంటున్న లక్షణం దేంతో మొదలుపెట్టారు నిర్గుణం అంటే ఏమిటి సగుణం జీవుడు నిర్గుణం ఆత్మ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సూటిగా తేల్చేసాడు ఇంత చెప్పాల్సిన పని లేదండి సగుణం జీవుడు నిర్గుణం ఆత్మ ఏంటి నిర్గుణం అసలు ఎప్పటికైనా అనుభవంలో ఉందా మనకి అంతా సగుణమే ఉందే అని విచారణ చేశావు ఏం కనబడుతోంది ఇంతకు ముందే కదా ఓ రెండు గంటల క్రితం హాయిగా గాఢల నిద్ర వస్త్రాల నిద్ర లేచాం లేస్తే ఇప్పుడు ఆ గాఢ నిద్రావస్థలో ఏ గుణం ఉంది నిర్గుణమా సగుణమా సరే లేచిది మీ పోదో బ్రహ్మముహూర్తానికి ఏదో అందరు లేవమంటున్నారండి చెవిలో ఇల్లుగట్టుకు చెప్తున్నారని ఎలాగోలా నానా కష్టాలు పడి లేచాం లేస్తే ఎలాగోలా సరే కాసేపు కృష్ణారామ అనుకోమన్నారండి జపం చేయమన్నారండి తపం చేయమన్నారండి కూర్చోమన్నారండి ఏదో చేతనైతే పది నిమిషాలు ధ్యానం చేయమన్నారు అండి కానీ కొద్దిసేపు ఏదో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేశాం ఎందుకంటే ఇంక అప్పుడే పొద్దునే ప్రపంచం ఎవరు లేవలేదు కాబట్టి సరే ఈ ప్రపంచం లేచే లోపల కాసేపు పూజాధికములన్నీ ముగించుకోవచ్చు కానీ వాళ్ళ ప్రపంచంలో అందరూ పూజాధికములు ముగించుకోవాలంటే ఎప్పుడు పెట్టుకుంటున్నారు పనులన్నీ అయిపోయిన తర్వాత తొమ్మిది ఇంటికో పదింటికో పదకొండింటికో మిట్ట మధ్యాహ్నం మరీ భోజనం చేసి పూజ చేస్తే బాగోదు కాబట్టి కొద్దిగా ముందు కాసేపు ఏదో ప్రయత్నం చేసి అది కూడా రాత్రి యువవాహిలో మన పిల్లలతో మాట్లాడే వీరాబ్బాయిలు రోజు కాస్త దైవ ప్రార్థన ఎవరన్నా అన్న అంటే అందరూ క్వశ్చన్ మార్క్ వేసే అంటే అర్థం ఏంటి వారానికి ఒకసారో అవసరమైనప్పుడు దేవుడిని తలుచుకుంటే సరిపోతుంది వాళ్ళ భావన అంటే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తలుచుకుంటే పనికి వస్తాడు కదా దేవుడు అంటే ఎలాంటి వాడు అంటే కిరాణాకోట్ షాప్ వాడు అనమాట ఏదో అవసరమైనప్పుడు వెళ్తాం కదా అలాగే దేవుడు తెలిస్తే సరిపోతుంది ఎందుకని అంటే సశక్తమై ఉన్న కాలం కదా మనలాగా ఆశక్తులు కాదు వృద్ధులు కాదు కదా వాళ్ళంతా అన్ని స్వప్రయత్నంతో సాధించగలమనే బలం కలిగినటువంటి వాడు సో ఇప్పుడు అర్జెంటుగా నాకు దేవుడితో పని వచ్చింది పని వచ్చినప్పుడు చూద్దాంలే అనేటటువంటి వయసు అనమాట సరే ఇట్లా రకరకాల స్థాయి భేదాలలో కొంతమంది ఉన్నారు కొంతమంది పాపం మంచివాడు వాళ్ళు లేదండి రోజు మేము ఈశ్వరార్చన చేస్తాం అనేవాడు కొంతమంది సరే ఇదంతా మొత్తం మీద టోటల్గా ఈ వ్యవహారం అంతా బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలన్నింటి మీద మనం చూస్తే ఓవరాల్గా మనం కనుక చూస్తే అంతా జీవితం అంతా ఏం కనబడుతుంది అయితే రజోగుణం లేకపోతే తమో గుణం లేకపోతే సత్వగుణం అంతే వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి మనం ఏ వ్యవహారం తీసుకున్నా సరే ఆఖరికి సదాచారాన్ని స్వీకరించినా అందులో సత్వగుణం ప్రశాంతంగా ఉన్నానండి బాగానే ఉన్నానండి అశాంతి లేదండి అన్ని జీవితంలో అమరణేయండి ఇబ్బందులు లేవండి ఏవో కొన్ని ఇబ్బందులు సహజం కదండి అని ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారు అబ్బో ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయండి అశాంతి ఎక్కువ ప్రశాంతి తక్కువగా ఉందండి అనే రజోగుణం వాళ్ళు ఉన్నారు లేదు లేదండి బాబోయ్ అసలు వేదనలే వేదనలు తట్టుకోలేకపోతున్నాం ఈశ్వరానుగ్రహం లోపించేసింది నానా కష్టాలు రుచి ఒకేసారి రుచిపడిపోతున్నాయి మీది మిక్కిలి అసలు భరించలేకుండా ఉన్నావు అనేటటువంటి తామసికమైన జీవనం ఉన్న వాళ్ళు ఉన్నారు లేదు ఇతరులను బాధ పెట్టడమే జీవితంగా కలిగి ఉన్నామండి ప్రస్తుతం మాకు భగవంతుడితో పని లేదు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడో చూద్దాంలే భగవంతుడి సంగతి